నేను నెగిటివ్ చెప్తాను పాజిటివ్ పాజిటివ్ ఏంటి ఫ్రింగిలో డివోర్షన్ ఉండడమే కాదండి లోపల కూడా గుల్లా లోపల కూడా రసము చేరింది అంటే అప్పుడేం వస్తుంది ఆ గుల్లా వెళ్ళి రసంలో కూర్చుంటుంది గుల్లా లోపల కూడా రసము ఉన్నది అది సతతం యోగి తర్వాత యతాత్మా సంయత స్వభావ అవు ఇది భక్తుల యొక్క రక్షణ భక్తుడు ఇలా ఉంటాడు ఎలాగా ఇప్పుడు మాట్లాడి సందర్భం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతాడు సంగీత స్వభావ బై వెరీ నేచర్ స్పీచ్లెస్ మెషర్డ్ టోన్స్ ఎంత ఆవశ్యకమో ఉంటే మాట్లాడతాడు పరుషంగా మాట్లాడతారు పరుషంగా ఎందుకు మాట్లాడాలి కాదు ఆయన పరుషంగా పోనీ ఆయన పరుషంగా మాట్లాడితే మాట్లాడాడు మనము మన వాక్కుపై చక్కటి నియంత్రణ కలిగి ఉందిట దాన్ని సంయత స్వభావ అంటారు సంయత అంటే విత్హోల్డ్ నోటుని దురుసుగా వాడకుండా విత్హోల్డ్ చేసి ప్రమోట్ చేస్తున్న ఎదురవాడు విత్హోల్డ్ చేసి ప్రేమగా తక్కువగా మాట్లాడడం ఒకటిపై తర్వాత భోజనం దగ్గరికి వెళ్ళేప్పటికి మళ్ళీ సంయత స్వభావ లడ్డూలు పెట్టారనుకోండి అక్కడ లడ్డూలు అంటే కొంచెం రుచిములైన పదార్థాలు లడ్డూ పెట్టారనుకోండి మంచి లడ్డూ పెట్టారనుకోండి లడ్డూలు బాగున్నాయి కదా అని రెండో మూడో తినేస్తే కడుపుల పూట్లు వస్తుంది వెంటనే జక వికారం వస్తుంది మీరు బాగున్నాయి కదా అని వితావల్ని మానేసి అదే తినేస్తే వామిటింగ్ కూడా వస్తుంది నేను ఒకసారి ఒక వెర్రి పిల్లకి స్వీట్ ప్యాకెట్ పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను వెరీ హెలి ప్యాకెట్లు లేవు హ్యాండిక్యాప్ ఏదో ఒక ప్రేమతో పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను తర్వాత మేము వచ్చేస్తుందో చెప్పారు మీరు ఇచ్చిన స్వీట్ అంతా అమ్మాయి కూర్చొని తినేస్తుంది నేను అయ్యి ఎంత పొరపాటు చేశాను ప్యాకెట్ ఇవ్వడం నా తప్పు నేను అనుకున్నాను చాలా ఉదారంగా ఉన్నానేమో అనుకున్నాను నేను చేసిన పొరపాటు నేను ఎలా ఇవ్వకూడదు నేనేం చేయాలి ఆ ప్యాకెట్లోంచి ఒక లడ్డు తీసి తిన ఎందుకంటే వెర్రిది సంగత స్వభావం లేదు తిరిగితే అటలు ఏ తినుగున్నవాళ్ళు ఏం ఉద్ధరించారు ఆ అమ్మాయి వెజ్ది తినుగున్నవాళ్ళు ఏం ఉద్ధరించారు పలో పకోడిని గడపడగానే అవన్నీ ఇంత ఇంత ఉంచేసుకుని తినేసేయటం వచ్చాయి అండ్ ఆయిల్ సాల్ట్ అవి తెరగవా తిరగకూడదు వా అకూడదు సైయత స్వభావ మాట్లాడడంలో తిరగడంలో సో నిద్రపోవడంలో తెలుగుగా ఉండడంలో తెలుగు తెల్లవారులు తెలుగుగా ఉండి విష్ణు శాస్త్రాన్ని పాలన చేసే అర్థం ఏమిట సార్ అది ఇలాంటి వేట్లు రాత్రి లోపల పడుకోవాలి తెల్లవారు సో అవి ఇంటికి వేసి జపం చేయాలి లేకపోతే ధ్యానం చేయాలి కానీ తెల్లవారులు నేను ఏమని చేయాలన్నా ఊరికే అలం చేసేస్తే భక్తి అయిపోతుందా సంయత స్వభావ మ్యూజిక్ వినాలనుకోండి అంటేనే టైము సమయం సందర్భం ఆరు గంటల సేపు ముప్పై ఆరు గంటల సేపు మ్యూజిక్ అంతేగాని ఎనిమిది నుంచి రెండు గంటల దాకా మ్యూజిక్ ఏ అంశంలోనైనా సరే డబ్బు సంపాదించాలనుకోండి అవసరమైన మేరకు సంపాదించాలి కానీ పది కోట్లు సంపాదిస్తారు ఏం చేస్తారు పది కోట్లు సంయత స్వభావం ఖర్చు పెట్టేప్పుడు కూడా ముందు వెనక ఖర్చు అవసరమైన మేరకు ఖర్చు పెట్టారు కాబట్టి ఈ సంయత స్వభావ మీ ప్రతి ప్రతి అడుగులోనూ అది ప్రతిఫలిస్తోంది ప్రతి అడుగులోనూ నియంత్రణ కలిగి ఉన్నారు ప్రతి అడుగు ప్రతి యాక్షన్లోనూ నియంత్రణ కలిగి ఉంట అది భక్తుడి యొక్క లక్షణం సో చూడండి ఎలా ఉన్నాయో లక్షణాలు దృఢ నిశ్చయ దృఢ స్థిర నిశ్చయ అధ్యవసాయ ఎత్మతత్వ విషయ సదృఢ నిశ్చయ ఆత్మస్వరూపం విషయంలో ఖచ్చితమైన అవగాహన అండర్స్టాండింగ్ కలిగి ఉంది అది భక్తుల యొక్క లక్షణం ఆత్మస్వరూపం విషయంలో ఇప్పుడు ఒకడు ఉన్నాడు దేవాలయానికి వెళ్దాం ఈ లోపల దేవాలయానికి బయలుదేరాడు బయలుదేరితే ఎవడో ఉన్నాడు రాఫీ కలవటం టిఫిన్ తిన్నాం అని పిలిచాడు పిలిస్తే సరిగ్గా దేవుడు హృదయంలోనూ ఉన్నాడు కదా అని అడిగిపోయాడు ఇంకొకడు ఉన్నాడు ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు నేను ఈ పరుగులు తీయాల్సిన అవసరం నాకు లేదు అని నిశ్చయం చేసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఈ లోపల ఎవడో వచ్చి రాబోయే దేవాలయానికి బోధం రా అన్నాడు ఏదో కార్లో తీసుకెళ్తాడు మనకి వీఏపీ దర్శనం బ్రేక్ తిట్టండి బ్రేక్ దర్శనం ఉంది కొదడు అంటే ఈ ధ్యానం వదిలిపెట్టాడు పాటిపై అంటే ఏంటి అసలు వీడి నిశ్చయం ఎక్కడ ఉన్నట్టు అలా ఉండుకో ఆత్మతత్వం విషయంలో దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి మీకు దేవుడు అంటే ఎవటో దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మేనలో కొనుక్కుంటున్నారా మేనతో కొడుకుంటున్నారా దేవుడంటే దేవుడు ఆత్మస్వరూపుడుగా మీ హృదయంలో నిలిచి ఉన్నాడు మీరు అది తెలుసుకోవటానికి మీకు ఇవాళ తెలుసుకుంటే ఇవాళ తెలుసుకోండి నెల అయినా అదే తెలుసుకోవడం సంవత్సరమైన తర్వాతైనా అదే తెలుసుకుంటారు వంద జన్మల తర్వాతైనా మీరు అదే తెలుసుకుంటారు దేవుడు ఆత్మస్వరూపుడై మీ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుడు ఆత్మరూపంగానే దర్శనమిస్తాడు ఆత్మ కంటే భిన్నంగా దర్శనమిస్తే అది దేవుడే కాకుండా అయిపోతుంది జగుడు అయిపోతాడు ఆత్మ చైతన్య ఉండదు కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించే సందర్భంలో కూడా కొన్ని అంశముల స్పష్టమైన అంటే శంకకు తాళు లేని అండర్స్టాండింగ్ క్లారిటీ స్పష్టమైన అవగాహన ఉండాలి ఈశ్వరుడు ఏ రూపంలో ఉన్నా ఈశ్వరుడు ఒక్కడే మళ్ళీ దాంట్లో కలిసే ఉండదు ఈ దేవుడు వేరు ఆ దేవుడు వేరు ఈ దేవుడిని పూచిస్తే ఈ కోరిక తీరుతుంది ఆ దేవుడిని పూచిస్తే ఆ కోరిక తీరుతుంది అంటూ ఈ విధంగా ఈ లోన్ అలా ఎవరు డిజైన్స్ అండ్ ఫియర్స్ టు షేప్ ది గాడ్ భక్తి మర్షి అది భక్తి ఎలా అవుతుంది అది భక్తుల లోపల కిలిమిలిగా అన్నీ కానీ పరిమితి చెందిన భక్తి యొక్క లక్షణం అలా ఉండదు కాబట్టి స్పష్టమైన అవగాహన ఎన్ని రూపములు ఉన్నా మీరు ఏపీ దేవేన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నా అయ్యప్పన్నా రాముడన్నా కృష్ణుడన్నా విష్ణువన్నా శివుడన్నా ఈశ్వరుడొక్కడే నెంబర్ వన్ ఆ ఈశ్వరుడు ఓంకార రూపుడై ఉన్నాడు నెంబర్ టూ మీరు రూపాలు ఏమున్నా అన్ని ఓంకారంలో అంతర్గతమై ఉంటాయి ఓమితి ఇ రఘుం సర్వం నెంబర్ త్రీ ఆ ఓంకార స్వరూపుడైన ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు ఈ ఇంతమటుకు ఇక సందేహము స్పష్టమైన అవగాహన కలిగి ఉండుట అది దృఢ అది భక్తి యొక్క లక్షణం భక్తి నేను ఒంటికాల మీద మూడు గంటలు నిలబడతాను అని గట్టి నిశ్చయం చేసుకొని నిలబడ్డాడనుకోండి అది భక్తి అవుతుందా అంటే ప్రిలిమినరీ భక్తి అవట్లేదు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న భక్తి అవదు ఇది పిహెచ్డి లెవెల్ భక్తి ఇది అవదు ఇక్కడ భక్తి అంటే నేను ఆత్మతత్వ విషయమైన శంకరలు వేశారుగా మీ విశేషణం ఆత్మతత్వ విషయమైన దృఢమైన నిశ్చయమే భక్తి అవుతుంది అంతేగాని నేనేమో చుట్టూ మంటలు పెట్టుకున్న లోపల ఎంత వేడిగా ఉన్నా మండిపోతున్నా కూడా అక్కడే అలాగే పళ్ళు విడిచి కూర్చుంటాను అంటే అది భక్తి ఈ లెవెల్లో భక్తి కాదండి ఈ లెవెల్లో భక్తి ఎంతసేపు జ్ఞానరూపంగా ఉందండి ఇంకా తిరుగులేని నిశ్చయం అదమ్యమైన అవగాహన ఆత్మతత్వ విషయంలో కలిగి ఉంట అది భక్తుల లక్షణం మై అర్పిత మనో నా ఎందు సమర్పించబడినా మనస్సు బుద్ధి గలవాడు అంటే మనస్సుని బుద్ధిని ఈశ్వరులకు సమర్పించుట చూడండి మనస్సు బుద్ధి అనే పదాలు వేరువేరుగా ఉన్నప్పుడు వాటికి పర్టికులర్ మీనింగ్స్ ఉంటాయి ఒకప్పుడు అన్ని కలిపేసి ఒకే పదంతో వ్యవహరించినప్పుడు దానికి తగ్గట్టుగా అర్థం చేసుకోవాలి అన్నిటికీ పిడుపి బియ్యానికి ఒకే మంత్రంగా ఉండదు మనస్సు బుద్ధి అని రెండు చెప్పినప్పుడు వాటికి రెండింటికి భేదం ఉంటుంది రెండు లేకుండా ఒకటే చెప్పారనుకోండి ఇంకా అన్ని దాంట్లోనే ఉంటాయి అదే బుద్ధి అదే మనస్సు అదే చిత్తము అదే అహంకారము లేకుండా ఉంటుంది విడదీసినప్పుడు విడదీసి ఉంటాయి ఇప్పుడు చూడండి బుద్ధి అంటే విజ్ఞానము నాలెడ్జ్ మనస్సు అంటే ఇమోషన్స్ భావ భావన ప్రేమ కరుణ దయ ఇవన్నీ మనస్సు జ్ఞానము అంటే ఆత్మస్వరూపము ఇత్యాది జ్ఞానము అది బుద్ధి ఈ రెండు ఇప్పుడు మీరు ఇంట్లో పిల్లలు భార్య మీద చూపించేది మనస్సు ఆఫీసులో ఆఫీస్ వరకు కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు పాఠం చెప్పేప్పుడు చూపించేది ఏమిటి బుద్ధి తేడా తినట్లేదు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి కాలేజీకి వెళ్ళి మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు అక్కడ మనస్సా బుద్ధి అది బుద్ధి అది మనస్సు అనకూడదు ఆయన ఇంటికి వచ్చే బాధ్యతతోటి మ్యాథమెటిక్స్ బైనామిక ధరని చెప్పాడు అనుకోండి ఆవిడేమంటున్నాయి ఏ ఎక్కడున్నారు ఈ ఆఫీసులో లేరు ఇంటికి వచ్చారు కదా మనం లేదు షటా టాస్క్ సమ్మ యూస్ఫుల్ థింగ్స్ అని ఆ బైనామిక ధరం అవ్వదు అది మనస్సు ఆమె ప్రేమగా మాట్లాడాలి ఇంటి వ్యవహారం గురించి ఏదో మాట్లాడాలి అది ఇది మనస్సు ఇది బుద్ధి మన మనస్సు ఎక్కడుంది సంసారంలో ఉంది బుద్ధి ఎక్కడుంది అది సంసారంలో ఉంది అలా ఉండకూడదు కాబట్టి ఏదో ఆరంభంలో ఉంటుంది కొద్దిగా గొప్ప ఉండొచ్చు తప్పు లేదు కాబట్టి ఇప్పుడు మనస్సును ఏం చేయాలి దేవుడిని పెట్టాలి అంటే సంకల్పాలన్నీ ఈశ్వరుడికి సంబంధించినవి ఉండాలి మనస్సు రామ రామా అంటూ రాముడిని స్మరిస్తూ ఈశ్వరుడికి సంబంధించిన సంకల్పాలు ఉండాలి ఈశ్వర సంకల్పాలతో ప్రధానంగా ఉండాలి ఈ రోజు సంసారానికి సంబంధించి వాళ్ళు ఏదో పిలిచేదని అడిగారనుకోండి దానికి సంబంధించి వాళ్ళకి చెప్తాం అప్పుడు సంకల్పం కొంత మారుతుంది సంసారం వైపు అది అయిపోయిన వెంటనే చేయాలి అండి ఈశ్వర సంకల్పాలనే కలిగి ఉండాలి ఆ విధంగా మనస్సుని ఈశ్వరులకు సమర్పించవలేను దీని నేను బోల్డ్ చెప్పాను రెండు గంటలు చెప్పాను మళ్ళీ కథ మొవల ఎప్పుడెప్పుడు కథ మొదలు పెడితే ఈ అధ్యాయం ఎప్పుడు పూర్తయ్యారు నేను పద్దెనిమిది అధ్యాయాల పాఠం చెప్పాలని అనుకుంటున్నాను అది అవ్వాలి కదా అలా చెప్పారు సో మళ్ళే వమన ఆధత్వ వైబుద్ధిని వేసేయాలని శ్లోకం ఇంతకుముందే వెళ్ళింది అప్పుడు అది ఇంకోసారి మీరు చూస్తే వివరంగా తెలుస్తుంది అది మనస్సు ఇంకా బుద్ధి బుద్ధి అంటే మీరు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకపోతే ఎకనామిక్స్ ఇవన్నీ తెలుసుకున్నారు మంచిదే శంకర భాష్యాన్ని సదుపం తెలుసుకున్నారా భగవద్గీత అధ్యయనం చేసి తెలుసుకున్నారా భక్తి యొక్క రహస్యాన్ని మీరు అధ్యయనం చేసి తెలుసుకున్నారా అదే అవి తెలుసుకోలేదండి ఎంతసేపు ఎకనామిక్స్ అకౌంట్స్ తోటే సరిపడింది అంటే బుద్ధిని సంసారానికి సమర్పించినట్లు తప్ప ఈశ్వరునికి సమర్పించినట్టు కాలేదు మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారనుకోండి ఆ సంస్కృత భాషను ఉపయోగించి శంకర అవి భగవద్గీత ఇలాంటివి మీరు అధ్యయ ఉపనిషత్తులు ఇటువంటి వాటిని అధ్యయనం చేస్తూ ఉంటే అవి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి మామూలుగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అవి ఎంత ఛాలెంజింగ్గా ఉంటాయో అదే ఛాలెంజ్ వీటిల్లో కూడా ఉంటుంది చాలా పట్టుబట్టి దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ ఛాలెంజ్ని స్వీకరించి మీరు వాటిని తెలుసుకుంటూ ఉంటే బుద్ధిని ఈశ్వరులకు సమర్పించే అవుతుంది కాబట్టి ఇక్కడ శంకరుడు బుద్ధికి మనస్సుకి నిర్వర్చిన చెప్పారు సంకల్పాత్మకం మన అంటే సంకల్పాలు ఎవేవో ఆలోచనలు వస్తూ ఉంటే సంసారానికి సంబంధించినవి కానీ మరొకటి కానీ ఆ సంకల్పాలకి మనస్సు పేరు బుద్ధి అంటే అర్ధ్యవసాయ లక్షణ బుద్ధి నిశ్చయాత్మకమైనది బుద్ధి ఇది ఇట్లనే అని నిశ్చయం మనకి నిశ్చయ జ్ఞానం ఏదైతే ఉందో దాని పేరు బుద్ధి ఈ రెండింటినీ కూడా ఈశ్వరుకు సమర్పించిన వాడు అదే అంటున్నారు తే మయి ఏ అర్పితే స్థాపితే ఎన్యాసిన సహా మయి అర్పితమనోబుద్ధి ఈ రెండు ఇక్కడ సన్యాసి నిర్వచనం వచ్చింది సన్యాసి అనగానే అనవు ఎలవుగా సన్యాసి అనగానేవడు అంటే చాలామంది లోకంలోనే ఉంటారు లోకంలో ఉండే దృష్టి ఎప్పుడు కూడా తప్పుగా ఉండదు లోక దృష్టి పేరు దేనికంటే అజ్ఞాన దృష్టికే లోక దృష్టి మరో పేరు నేతి నెయ్యి అంత ఉంటుందో లోక దృష్టిలో జ్ఞానం అంత ఉంటుందో అంటే ఏమి ఉండదని అర్థం ఎంతమంది ఉంటుందే ఏం ఉండదని అర్థం లోక దృష్టి లోక దృష్టిలో సన్యాసి అనగా నివడు అంటే ఇంట్లో ఉండకుండా ఆశ్రమంలో ఉండేవాడు కాషాయం కట్టుకునేవాడు గుండు ముండనం చేసుకునేవాడు సన్యాసి ముండనం కాకపోవచ్చు కూడా ఒకప్పుడు ఇప్పుడు బి అదర్వైజ్ అవసరం సో వీడు సన్యాసి లోక దృష్టి కానీ ఇక్కడ దృష్టి ఏమిటంటే ఎవడైతే మనస్సును సంసారం నుండి వీలైనంత మేరకు ఉపసంహరించి ఈశ్వర భావనలో ఉంటాడో బుద్ధిని సంసార విషయాల మీద ఇప్పుడు బుద్ధిని ఉపయోగించి పొలిటికల్ ఎనాలిసిస్ అనే మనకి వార్తల్లో వస్తుంది పొలిటికల్ ఎనాలిస్ట్ ఆయన చాలా బుద్ధిమంతుడు ప్రొఫెసరు ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాయా ఈవేళ అసెంబ్లీలో జరిగిన దాని గురించి మీ అభిప్రాయం ఏమి చెప్పమని అంటారు అసెంబ్లీలో వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు అరుచుకున్నారు తర్వాత అవతల పోయారు అదే కదా జరిగింది కానీ అసెంబ్లీలో అదే జరుగుతుంది ఇంకా జరిగేందుకేం లేదు అక్కడ కానీ దాని మీద విశ్లేషణ చేస్తాడు ఆయన పండితుడైనా సో అంటే బుద్ధిని దాని మీద ప్రవేశపెట్టాడు ఇంకొకటి ఎకనామిక్స్ విశ్లేషణ చేస్తాడు ఇంకొకడేమో మరొకటి ఈ విధంగా ప్రాపంచిక విషయములపై విశ్లేషణ చేసుకుంటూ కూర్చునేటువంటి బుద్ధిని ప్రాపంచిక విషయముల నుంచి వెనుకకు లాగి ఈశ్వరీయ విషయములపైనే బుద్ధి ప్రకృత ఏమంటే రాజకీయంగా నుంచి మీరు ఎవరో మాట్లాడతారా మీరేమన్నా లౌకిక విషయాలు మాట్లాడతారా అది కూడా లేదు మరి ఇంకా మీరేం మాట్లాడతారో చూడండి ఆత్మవిచారణ గురించి ఏమైనా ఉంటే మాట్లాడడం మీరు చెప్పండి వెళ్ళ లేకపోతే నేను చెప్తాను మీరు వెళ్ళండి అది లేకపోతే మీ దాన్ని మీరు వెళ్ళండి నా పనులు ఇంగ్లీష్ లేదు ఆత్మవిచారము తప్ప మిగిలిన వాటిపై శ్రద్ధ లేకుండా అవసరాన్ని బట్టి ఏదో కొంత శ్రద్ధ చూపించక తప్పదు ఇప్పుడు ఊరు వెళ్ళాలనుకోండి ఏ రైలు ఎక్కాలి టైం టేబుల్ ఏమున్నాయి ఏ టైం ఏమున్నాయి ఆ మాత్రం విచారం చేయకపోతే వీడు ఎలా వెళ్తాడు కాబట్టి ఏదో కొంత విచారం సంసారానికి సంబంధించిన వీడు చేస్తూ ఉంటాడు విచారం అంటే ఇన్వెస్టిగేషన్ విచారం అంటే ఏదో మరొక అనుకున్నాయి ఇన్వెస్టిగేషన్ ఎంతో కొంత చేస్తూ ఉంటాడు కానీ మౌలికంగా బుద్ధితో శాస్త్రీయమైనటువంటి ఆ తత్వాన్ని మాత్రమే విచారిస్తూ ఇటు మనస్సుని సంసార విషయాల నుంచి వెనుకకు లాగి అవసరమైన మేరకు అట్టి పెడతారు మొత్తానికి తీసేస్తే ఇంకా వీరికి బతికే లేకుండా అయిపోతుంది వీలైనంత అలాగే బుద్ధిని కూడా సంసార విషయముల నుండి వెనుక్కోకు ఈ మనస్సుని బుద్ధిని అది ఎనర్జీ అండి మనస్సు బుద్ధి అంటే ఎనర్జీ అది శక్తి ఆ శక్తి సంసారపు ప్రవాహంలో పడి వేష్టైపోతూ ఉంటుంది దానిని వెనుకోకు ఈశ్వరుని వైపు ప్రవహింపజేస్తే అది భక్తి యొక్క లక్షణం వయ్యర్పిత మనోబుద్ధిని ఇది ఒక దృష్టాంతం చెప్తాను ట్యాంక్ పైన ఉంటుంది ఎత్తు మీద ఉంటుంది ట్యాంక్ వాటర్ ట్యాంక్ కింద పంపు ఉంటుంది ఈ పైపు నీటిని తీసుకెళ్ళి ఆ ట్యాంకులోకి వస్తుంది పంపుతో పైపులో ఆ పైపుకి ఐదు చిల్లులు పెట్టారు అనుకోండి ఈ పంపు తిరుగుతూనే ఉంటుంది నీళ్ళు పైకి ఎక్కుతాయా ఆ చిల్లుల్ని మూసేశారు అనుకోండి అప్పుడేమవుతుంది నీళ్ళు పైకి జర జర పైకి ఎక్కువతాయి ఈ సంసారంలోకి మనస్సు బుద్ధి వెళ్ళే అంటే రెండు పెద్ద చిల్లుళ్ళు పెట్టి పంపు తోడుతున్నట్టు పైపుకి రెండు పెద్ద పెద్ద చిల్లులు పెట్టి మంచి ఫైవ్ హార్స్ పవర్ పంపు పెట్టేసి తోడేస్తూ ఆ నీళ్ళు ఎట్టిపోతాయి ఎనర్జీ మనస్సు అంటే ఎనర్జీ మీరు సంసార విషయాలను పరిశీలించి ఈ కోరిక ఆ కోరిక ఈ కోరిక ఏ దేవుడు తీరుస్తాడు ఆ కోరిక ఏ దేవుడు తీరుస్తాడని మొదలు పెడితే మీరు ఎనర్జీ అంతా కూడా సంసారంలోకి వేస్ట్గా ప్రవహింపజేస్తున్నారు మీ బుద్ధిశక్తి అంతా ఉపయోగించి పాలిటిక్స్ ఎనలైజ్ చేసుకుని కూర్చుంటే మీ ఎనర్జీ అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు అలా చేయకూడదు ఆ ఎనర్జీని కన్సర్వ్ చేసినట్లయితే ఆధ్యాత్మికంగా మీరు పైకి ఎదగలుగుతారు కాబట్టి మయ్యర్పిత మనోబుద్ధి వాడు అది సన్యాసం అంటే అది చిత్తత్యాగ సంసారత్యాగ సన్యాసం అంటే త్యాగం కదా ఏమిటి త్యాగం చేయాలి చిత్తత్యాగ చిత్తంలో ఉండే సంసారవాసనలను త్యాగము చేయుటే సన్యాసం యదృశో మద్భక్ సమే ప్రియ అటువంటి నా భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు నాకు ప్రీతి పాత్రుడు నీకు మనం చేశాను ఎవరు నా ఎందుకు ప్రీతిని చేస్తాడో వాడి ఎడల నేను ప్రీతిని చేస్తాను ఇప్పుడు తత్వము అలాగే ఉంటుంది తత్వం అలాగే ఉంటుంది సో ఇప్పుడు మీరు ఉదయించే సూర్యుని ఎడల ప్రీతిని చేశారనుకోండి అంటే ఏం చేశారు అప్పటికే చేసి సూర్యుని ముందు వెలబడి సూర్య నమస్కారము అర్ధప్రదానము గాయత్రీ మంత్రం జపము ఏదో ఒకటి చేశారనుకోండి అప్పుడు అవేరించే సూర్యుడు మీ అందుకు ప్రీతిని చేస్తాడు ఎలా చేస్తాడు ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చే మీకు ఆరోగ్యం బాగుంటుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది అప్పటికప్పుడే ప్రీతిని చేస్తాడు మీరు ఈవేళ ప్రీతి చేస్తే ఆయన మళ్ళీ జన్మలో ప్రీతి చేస్తాడని కాదు అప్పటికప్పుడే ఉదయించే సూర్యుడు ఎదుట నిలబడి స్నానం చేస్తుండాలి అప్పటికి మంచిది స్నానం చేస్తుంటే మంచిది లేకున్నా కూడా పర్వాలేదు లేకున్నా కూడా ఇలా అలౌడ్ స్నానం చేస్తుంటే శ్రేష్ట నిలబడి మీరు సూర్య నమస్కారం ఏదో ఇప్పుడు నేను అన్నవాట్లో ఏదో ఒకటి చేశారనుకోండి మీరు సూర్యుని ఎడరో ప్రీతి చేస్తారు అప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు మీ ఎడరో ప్రీతిని చేస్తాడు అప్పుడే అప్పటికప్పుడే చంద్రుడు ఉదయించే చంద్రుణ్ణి చూసి పూర్ణిమ చంద్రుని గారు అలా మీరు ప్రీతి చేశారనుకో ఈ చంద్రుడు ఎంత మధురంగా ఉన్నాడయ ఎలా ఎంత వెన్నెలలను జగత్తంతా పిండి ఆరబోసినట్లు ఆరబోస్తున్నాడు కదా ఎంత మధురంగా ఉన్నాడు సకల జగత్తుని సుస్పష్టంగా అన్ని స్పష్టంగా కనపడేట్లాగా వెలుగును నింపేసుకున్నాడే ఎంత చల్లగా ఉన్నాడు ఎంత చల్లధనాన్ని లోకానికి అని మీరు చంద్రుని ఏదైనా ప్రీతి చేశారనుకోండి అప్పుడు మీకు హృదయం అనేటువంటిది చంద్రుడు మీకేం చేస్తాడు ప్రీతి చేస్తాడు ఎప్పుడు అప్పటికప్పుడు ప్రీతి చేస్తాడు ఈశ్వరుడు అంటారు మీరు ఈశ్వరుణ్ణి ధ్యానం చేసినట్లయితే మీ హృదయంలో అప్పటికప్పుడు మీకు ప్రీతి లభిస్తుంది బాహ్యమైన వస్తువులతో సంబంధం లేదు ఆనందము దాన్ని ఆత్మానందము అంటారు అది మీకు లభిస్తుంది కాబట్టి అది ఎప్పుడో తరువాత జన్మలోనో లేకపోతే మమ్నాడు మళ్ళీ సంవత్సరంలో కాదు కర్మ కాదు కర్మ అంటే అలా ఉంటుంది ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గం ఎప్పుడు వస్తుంది యజ్ఞానికి అలాగే ఉంటుంది ఒకవేళ మీరు ఈ చేస్తే వెంటనే మీకు స్వర్గం వస్తుందంటే ఎవడైనా చేస్తారా యజ్ఞం ఈ లోకం ఎవ్వడం జరిగింది థ్యాంక్ వెంటనే స్వర్గం రాదు కాబట్టే యజ్ఞం వైకుంఠ ద్వారా దర్శనం అయిన వెంటనే మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారు అంటే ఎవడైనా వైకుంఠ ద్వారా దర్శనం అయిన భవిష్యత్తులో వేదాంత పాఠం చేయగలకి వచ్చేవాళ్ళు కూడా తత్వమశి పాఠం వింటే మీరు మోక్షాన్ని పొందిస్తారంటే ఇవ్వబడతారు మోక్షం కంగా ఏముండదని మీరు క్లాసీలు అండి చూద్దాం కలిస్తారంటేనే జరగ వస్తారు క్లాసీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇటేజ్ కానీ ఇక్కడ అలా కాదు योग स मे प्रिय प्रियोज्ञाथम अहम स च मम प्रिय सप्तमे अध्या सूचितयदी सूचन का चपार दू विवर ఏమిటి సూచనగా చెప్పారు జ్ఞానికి జ్ఞానన్నా భక్తుడన్నా ఒకటేన జ్ఞాని అన్నా భక్తుడన్నా ఒకటే జ్ఞానమే భక్తి స్వస్వరూపానుసంధానం భక్తినిత్యభిధీయతే జ్ఞానానికి భక్తికి తేడా ఏమీ లేదు ఇక్కడ లెవెల్లో తేడా ఏముండదు దీనికి దృష్టాంతం చెప్తారు ఈ చెట్లు ఉంటాయి చూడండి మహావృక్షాలు వాటిని కింద చూస్తే విడివిడిగా కనపడతాయి ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు కానీ పైన చూస్తే కలిసిపోయింది అదేవిధంగా జ్ఞానము అంటే ఏదో వీళ్ళని చూడాలని భాష్యము పాఠం చదవడం అలా ఉంటుంది భక్తి అంటే ఏదో పూజలు లేకపోతే జపం తపం అలా ఉంటుంది కింద పరిపక్వ స్థితికి చేరుకున్నప్పుడు జ్ఞానమే భక్తి భక్తియే జ్ఞానము విడదీయలేని విధంగా అయిపోతుంది శంకరులు ఆ మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే జ్ఞానికి నేను అత్యంత ప్రీతిపాత్రుడని జ్ఞానిన అహం అత్యర్థం ప్రియ ఈ అత్యర్థం అనే మాట అక్కడ చెప్పారు మీరు గుర్తు ఉండాలి నేను గుర్తు చేస్తాను అర్థం అంటే ఫలము ఫలమును అతిక్రమించి ఈశ్వరుణ్ణి జ్ఞాని ప్రేమిస్తాడు ఇప్పుడు లక్ష్మీ పూజ మీరు చేస్తున్నారనుకోండి లక్ష్మీ కుబేర పూజ చేస్తున్నారనుకోండి ఎందుకు చేస్తున్నారు అర్థం కోసం చేస్తున్నారండి అర్థం అంటే ధనం కోసం చేస్తున్నారు అత్యర్థం చేస్తున్నారా లక్ష్మీ కుబేర పూజ అర్థం కోసం చేస్తున్నారు అర్థం కోసం చేస్తున్నారు అత్యర్థం చేయట్లేదు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనం దేహి దాపయ స్వాహ మనంత్రం ఓ యక్షుడా కుబేరుడా వైశ్రవణ నీవు వైష్ణవరుడు విష్ణవస్సు యొక్క కుమారుడు నీకు నమస్కారం ధనాన్ని ఇవ్వు నువ్వు ఇవి ధనాన్ని నువ్వు ఇవ్వడం కాదో ఇప్పించు కూడా దాపయే దాపయ స్వాహ అది మంత్రం ఇప్పుడు ఆ మంత్రంలో ఆ భక్తిలో మీకు అది అత్యర్థమైన భక్తియా లేక అర్థము కొరకు చేసే భక్తియా అర్థం కొరకు చేసే భక్తి ఆ భక్తి అది సంసారంలో భాగమే అవుతుంది తప్ప జ్ఞానంలోకి పడతుంది జ్ఞానం అంటే ఏమిటి సో ఓ మహాత్ముడు ఆయన రామనామ జపం చేసుకుంటున్నాడు రామనామాన్ని భావన చేస్తున్నాడు ఆనందంగా ఎవరో అడిగారు మీరు ఎందుకంటే అలా రామనామాన్ని భావన చేస్తున్నారు ఏమిటి కారణం ఏమిటని అడిగారు అంటే ఏదో కష్టం వచ్చింటుంది అందుకోసం చేస్తున్నాడనో అంటే ఏదో కోరికుండి చేస్తున్నాడనో ఏదో భావంతో అడిగారు ఎందుకు చేస్తున్నారు మీరు అంటే ఆయన అన్నాడు ఏమో ఎప్పుడు తోచలేదు నాకు ఆ ప్రశ్న అవును నిజమే ఎందుకు చేస్తున్నాను నేను నాకు తోచలేదు ఈ ప్రశ్న ఏమిటో చేస్తున్నా తప్ప చాలా నా దానికోసం రామనామాన్ని జపిస్తున్నానని నాకు తోసనే లేదు అంటే అది అత్యర్థమైన ప్రీతి ఆ ప్రీతిలో అర్థమేమీ లేదు ఏమిటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఏమిటి విషయం అని అడిగారనుకోండి అంటే అప్పుడు వెంటనే ఆ విషయం ఏమిటో చెప్పారనుకోండి అప్పుడు ఆ ప్రీతిలో అది లోటేగా ఏమిటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఏమిటి విషయం అంటే అవును నిజమే ఏమిటి హిందుమై ప్రేమగా మాట్లాడుతున్నాను ఈ ప్రేమ అలవాటైపోయి తెచ్చిందండి విసుమాలిని అలవాటైపోయింది ప్రేమ అది అత్యర్థమైన ప్రేమ ఈశ్వరునిపై ప్రేమ అలా ఉంది శ్రీరామకృష్ణ గురుదేవులు వయ వైఎ డివోటెడ్ టు గాడ్ ఐ డోంట్ నో దేవుడు ఏడలో నాకు ఈ భక్తి ఎందుకోసం ఉన్నదో నాకు అర్థం కావట్లేదు నాకు కారణమే తెలియదు ఆ స్థితికి ఎవడు చేరుకుంటాడో వాడింక కూర దగ్గరి ఏదీ లేదు వాడు మోక్షాన్ని పొందేశాడు అని అన్నారు గురుదేవులో దాస్త అది అత్యర్థం ప్రియ అంటే అర్థం అర్థం అతీత్య ఏ రకమైన అపేక్ష ఫలాపేక్ష లేకుండగా కేవలము ప్రేమ ప్రేమ కోరకే అన్నట్లుగా ఎవళ్ళైతే ఈశ్వరుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ ఎడల నేను కూడా అటువంటి ప్రేమనే కలిగి ఉంటాను సచ మమ ప్రియ నాకు కూడా ఎడల అతి ప్రేమయే ఉంటుంది అని అక్కడ ఏడో అధ్యాయంలో అది సూచనగా చెప్పాడు మీద మాట మనసుకో అర్ధ శ్లోకంలో చెప్పాడు దాన్ని ఇక్కడ తదిహ ప్రపంచే అది భక్తుని యొక్క లక్షణం అర్థం తీర్చ ప్రేమను చేయటం దాన్ని ఈ పన్నెండో అధ్యాయులో ముఖ్యంగా భక్త లక్షణాలలో దానిని మరింత విస్తారంగా ఇక్కడ చెప్పుకుంటున్నాము ఇప్పుడు పద్నాలుగో శ్లోకం పూర్తయింది పదిహేనవ శ్లోకం యస్మాోద్విజతే లోకహ లోకాన్నోద్విజతే చయ హర్షాద్వేగై ముక్తో ప్రియ ఉద్వేగము అనే పదాన్ని మీరు తెలుసుకోవాలి ఉద్వేగము ఈ శ్లోకంలో ఉన్నది అదే ద్విజతే ఉద్విజతే అంటే ఉద్వేగము అనే పదము యొక్క ధాతు క్రియాపదం క్రియారూపం ఉద్వేగము అంటే అది మనస్సుకి హృదయానికి చెందిన ఒక స్థితి ఉద్వేగం ఇది ఎలాగే చెప్తుంది ఆఫీసులో ఉద్యోగులు అందరూ వచ్చారు అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కబుర్లు చెప్పుకుంటూ పని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఈలోపు బాస్ రాలేదు ఇంకా వస్తాడులే ఆలస్యంగా వస్తాడులే అని వీళ్ళు అనుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఈ లోపల ఈ క్యూలు వచ్చి ఏ బాస్ వస్తున్నాడని చెప్పాడు చెప్తే వీళ్ళందరూ అయ్యో అలాగా అని కంగారు కంగారు కంగారుగా ఎవరి సీట్లలో వాళ్ళు వెళ్ళిపోయి పని చేసేస్తున్నట్టుగా నటిష్తో వాళ్ళు కంగారు అగో దాని పేరే ఉద్వేగము ఉదు వేగము వేగం అంటే స్పీడు దేని యొక్క స్పీడ్ మనస్సు యొక్క స్పీడ్ హృదయం యొక్క స్పీడు పైకి వస్తుంది పైకి తన్నుకు దాన్ని ఉద్వేగము అంటారు సంస్కృతం దాన్ని తెలుగులో ఏమనాలి అలజడి మానసికమైన అలజడి ఆందోళన ఆందోళన కలుగుతుంది ఇప్పుడు మీకు మీరు చూస్తుండగా గదిలోకి పాము దూరిందనుకోండి అప్పుడు ఏమంటుంది అయ్యో అయ్యో అయ్యో అని ఉద్వేగం కలుగుతుంది కానీ ఉద్వేగము ఇప్పుడు మీకు నేను చెప్తా ఒక గొప్ప తపస్యాలు ఉన్నాడు ఆయన హిమాలయాల్లో ఆ చల్లిలో గుహలో కూర్చుని ఆ తలకిందులుగా తల మీద తలకిందులుగా తపస్సు చేసేసాడు పదేళ్ళు తపస్సు చేశాడు ఆయన వస్తున్నాడంటే మీకు ఏం కలుగుతుంది అమో ఆయన ఎవరో మహాతపస్యాలు వస్తున్నాట్ట అని మనస్సులో ఏం కలుగుతుంది ఉద్వేగం కలుగుతుంది ఆదుర్గా కలుగుతుంది ఎందుకంటే దిక్కుమాలి ఏం పొరపాటు ఏం శాపం ఇచ్చిపోతాడో ఏమని భయం కలుగుతుంది ఏమంటుంది చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే ఇప్పుడు మనందరికీ ఏం కలుగుతుంది ఉద్వేగం కలుగుతుంది తపస్వి అలాగే మహా గొప్ప యోగి పుంగవుడు వచ్చేసుకున్నాడంటే ఏం కలుగుతుంది ఉద్వేగం కలుగుతుంది భక్త భక్త గొప్ప భక్త శిఖామని వచ్చేసుకున్నాడంటే ఉద్వేగం కలిగిందనుకోండి అంటే ఆయన కారణంగా జనులకు ఉద్వేగం కలిగినట్లయితే ఆయన భక్తుడే కాడు అబో ఇది చాలా చిత్రంగా ఉంటుంది యస్మాన్నో ద్విజతే లోక ఆయన్ని చూస్తే ఏమనిపించాలి మనవాడే రా వీడు ఏం పర్వాలేదని అనిపించాలి మనవాడే వీడని అనిపించాలి మనలో వాడని అనిపించాలి కలుపుగోలుతనం వాడే తప్ప ఇప్పుడు వీడు వస్తున్నాడు కాబట్టి మనం కంగారుడిపోయి గంతులు వేసేసి ఎక్సైట్ అయిపోయి అలా అలాగే ఉండకూడదు ఎవడీయ విషయంలో జనులు అటువంటి ఉద్వేగాన్ని లేకుండా ఉంటాడో వాడు అసలైన భక్తులు కొందరు ఒక ఆయన నాతో ఉన్నారు గోరవాస మహామునంతటి గొప్ప భక్తులు ఎవరూ లేదని ఆయన గొప్ప భక్తి శాపం ఏ క్షణంలోనైనా శాపం ఇచ్చేది అదే భక్తి అది భక్తికి విరుద్ధం భక్తికి విరుద్ధం ఈ కథలో శాపాలు ఇవన్నీ కూడా మీరు అవన్నీ మీరు యథార్థంగా తీసుకోకూడదు ఆ శాపం వచ్చి వాడు భక్తుడు ఎలా అవుతాడ శప అనే ధాతువుకి సంస్కృతంలో తిట్టుట అని అర్థం తిట్టుట శప ధాతుడు ద్వాదిగణంలో ఆఖరణ వచ్చింది ఆ ధాతు అర్థం శాపము అంటే సో అది ఒక మనిషిని చూస్తే మీకు ఉద్వేగం కలిగిందంటే వాడు భక్తుడు కాదనమాట ఈ భక్తి పేరు మీద ఈ ఉద్వేగాన్ని కనుక మీరు కలి ఉద్వేగం కనుక కలుగుతోంది అంటే అది భక్తికి లోటే అది భక్తి యొక్క లక్షణం కాదు కానీ సమాజంలో మీకు సర్వత్రా ఈ హై ప్రొఫైల్ ఉంటే కానీ హై ప్రొఫైల్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు భక్తులకి ఉద్వేగం కలుగుతుంది వాళ్ళ కంగారు ఉంటారు అది భక్తులు అలా ఉన్నారు ఎవరిని చూసినట్లయితే జనులు ఏ రకమైన ఉద్వేగమును పొందకుండా ఉంటారో వాడు భక్తుడు భక్త ప్రియదర్శన భక్తులు అలా ఉంటాడు చూడ్డానికి ప్రీతి చంద్రుణ్ణి చూస్తే ఉద్వేగం కలుగుతున్నాడు ఎందుకు కలగదు చంద్రుణ్ణి చూస్తే ఎప్పుడు మనస్సు ఉల్లాసంగా చల్లదనంగానే అనిపిస్తుంది తప్ప ఉద్వేగం కలగదు అదే పెద్ద అగ్ని చూశారనుకోండి పెద్ద అగ్ని చూసారు అయ్యబో అని కంగారు కలుగుతుంది సో భక్తుని యొక్క దర్శనము చంద్రుని యొక్క దర్శనము ఉంటుంది ఉద్వేగం ఉండదు శ్రీరాముణ్ణి చంద్రుడు అని అంటారు శ్రీరామచంద్ర అని అంటారు అంటే శ్రీరాముణ్ణి చూస్తే అక్కడ ఉండే పురజనులకు తమలో వాడు తమలో వాడిని చూసినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు తప్ప ప్రిన్స్ గొప్ప అధికారి ఆయన కోపం ఏదైనా చేసేస్తాడు అలాగే వాళ్ళు ఇప్పుడు ఫీల్ కాలేదు అలా ఫీల్ అయితే అది రామరాజ్యమే కాదు శ్రీరామచంద్ర శ్రీకృష్ణ చంద్ర శ్రీకృష్ణుడు కూడా అంతే వెరీ సింపుల్ పర్సన్ ఎవడైనా భుజం మీద చేయవచ్చు ఆయన భుజం లేదు ఆయన ఎవడి భుజం మీదైనా చేవేస్తాడు అది భక్తుని యొక్క లక్షణం అలా ఉంటుంది తర్వాత భక్తుడు అంటే ఈశ్వరుని యొక్క ఆ భక్తి యొక్క తత్వం తెలుసుకున్నవాడు ఇతరులకు ఉద్వేగాన్ని కల్పించరు మీతో దృష్టాన్ని నేను చెప్తా తులసీదాస్ గొప్ప భక్తుడు కదా ఆయన ఆయన నడిచి వెళ్తున్నాడు అడవి ఉద్యానం చెట్టు చేమలు ఆ చెట్లు ఆ మొక్కలు బాగా దట్టంగా ఉన్నటువంటి ఒక దారిని నడిచి వెళ్తున్నాడు నడిచి వెళ్తుంటే ఆ ఒక చెట్టు వెనుక చెట్లు అయితే మొక్క పూల మొక్క వెనుక ప్రియుడు ప్రియురాలు కూర్చుని గుసగుసలు ఆడుకుంటున్నారు ప్రియుడు ప్రియురాలు కదండి వాళ్ళు గుసగుసలు ఆడుతున్నారు చూసి వాడు ఉద్వేగాన్ని పొందారు ఎందుకంటే వాళ్ళు ఏదో రహస్యంగా అక్కడ ఏదో ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒకటి వేళ మీకు పెళ్ళి అయిందా లేదా కాబట్టి ఏదో ఉండాలనుకోండి వాళ్ళు ఉద్వేగపడిపోతారు వాళ్ళు ఉద్వేగాన్ని పొందుతారు ఇప్పుడు వాళ్ళ ప్రేమ గురించి మనకి ఎందుకండి అనవసరం వాళ్ళ ప్రేమ దాని యొక్క మంచి చర్యలు వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు యంగ్ ఓటు ఓటు వేసే హక్కు వచ్చిందంటే ప్రభుత్వం ప్రేమ ఇచ్చింది కదా కానీ వాళ్ళు ప్రేమ ఏదో చేస్తుంటే ప్రేమ విషయమై వాళ్ళు ఏదో కబుర్లు గుసగుసలు ఆడుకుంటుంటే మనం వాళ్ళకి అడ్డుపడకూడదు అలా అడ్డుపడ్డాడంటే వాడు భక్తులు అవ్వడు ఇంకేదో అవతారు తప్ప భక్తులు భక్తి లక్షణం ఈ తులసీదాస్ అటు వాళ్ళు ఈయన అరే అని ఆవిడ కంగారు పడింది ఆవిడే ఆ కంగారు పడింది ఆయన కంగారు అప్పుడు వెంటనే తులసీదాస్ గమనించాడు అదో మన ఈ ప్రేమికులకు ఉద్వేగం కలుగుతోందే అని గమనించి వెంటనే గుడ్డి వెళ్ళాగా ఇలాగా కర్రతో కట్టకట కొట్టుకుంటూ కలుగుసుకుంటూ అయితే అప్పుడు వెంటనే అతను ఆ గుడ్డి వెళ్ళలే కరలేదు అన్నాడు ఉద్వేగము తగ్గిపోయి అలా ఉన్నా మన ఎవరికి ఉద్వేగము కలుగుతరాదు అట్లీస్ట్ మన వైపు నుంచి ఉద్వేగానికి కంట్రిబ్యూట్ చేయకూడదు అది భక్తుని యొక్క లక్షణం అంచేతనే మహాత్ముల ఎవరు వస్తారో తెలుసునండి అసలైన మహాత్ముల దగ్గరికి నక్సలైట్లు అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దండం పెట్టుకెళ్తారు వాళ్ళు ఉద్వేగపడరు ఎందుకంటే ఇప్పుడు జిల్లెళ్లమ్మూడు అమ్మగారి దగ్గరికి నక్సలైట్లు వచ్చి భోజనం చేసిపోయిందరికి వస్తే భోజనం పెట్టుకుంపించారు అంతేగాని వెంటనే ఫోన్ చేసి వీళ్ళు వచ్చారు మనకి కాన్ఫిడెన్స్ అనమాట అక్కడికి వెళ్తే మనం భోజనం వెళ్ళిపోవచ్చు మనకేమీ హాని కలుగు ఆమె వల్ల మనకి హాని కలుగదు భక్తి యొక్క లక్ష్యం సో మహాత్ములు అలా ఉంటారు కొండపల్లి సీతారామయ్య గారి మీద అరెస్ట్ ఇది కూడా ఉండేది ఇది ఆయన పట్టుకోవడానికి సహకరిస్తే పది లక్షలు ఇస్తాం లక్షలు ఇస్తాం ప్రభుత్వం యొక్క కూడా ఉండే ఆయన్ని కనపడితే అరెస్ట్ చేస్తారు అటువంటి స్థితిలో ఆయన వచ్చి స్వామి రంగనాథానంద గారిని కలిసి వెళ్ళి పెట్టాం కలిసి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకుపోయి వస్తాం దాన్ని బట్టి మీరు అర్థం మహాత్ములు అలా ఉంటారు వాళ్ళ వల్ల ఎవళ్ళకీ ఉద్వేగం కలగదు సో బందిపోటు దొంగలు కూడా వచ్చి దండం పెట్టిపోతాం ఉద్వేగపడతాం ఇంకా ఎవళ్ళన్నా ఉద్వేగం ఉంటుంది కానీ మహాత్ములు అంటే ఉద్వేగం ఉంది అంటే మీకు నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను యస్మాన్ నోద్విజతే లోక అంచేత అహింసాప్రతిష్టాయాం తత్సన్నిధం వైర త్యాగ అన్నారు అంటే చైతన్య మహాప్రభువు ఆయన అడవిదాని కూడా వెళ్తుంటే సింహాలు లేళ్ళు పులులు ఇతర మృగములు అన్నీ ఒకదాని ఏడలో మరొకదానికి ఉండే వైరభావాన్ని విడిచిపెట్టి కలిసి ఉండివిట ఆయన ఉండటో సో ఆ విధంగా ఉద్వేగం అనేది ఉండరాదు ఇప్పుడు తహసీల్దార్ గారు వస్తున్నారంటే ఏదో రావణాసురుడు వస్తున్నాడు అందరూ కంగారుపడి తలుపులు వేసుకునే స్థితి ఉండరా ఉంటే అది నెగిటివ్ అది ఆపోజిట్ రాజకుమారుడు వస్తున్నాడు అంటే లేడీస్ అందరూ కూడా తలుపులు వేసుకుని దావుకు ఉండకూడదు ఆ మహా మహా గొప్ప భక్తులు వస్తున్నాడంటే భక్తులందరూ చల్లా చెందరైపోయి భయపడిపోయి ఆయనకేమో ఏవేవో సమర్పించేసుకుని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కానీ మనకి బ్రతుకు లేదన్నట్టుగా ఉండరాదు అసలు అటువంటి ప్రొఫైల్ హై ప్రొఫైల్ మెయింటైన్ చేయటం అది భక్తుని యొక్క లక్షణమే కాదు కనుక సుఖ మహర్షి నదిలో స్నానం చేసుకున్న లేడీస్ యువతులు కూడా ఆ సుఖ మహర్షి వల్ల మనకేమీ హాని లేదు లేని కంగారు పడుతుండగా వాళ్ళు ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉండిపోయారు తప్ప వాళ్ళు కంగారు అని వర్ణించారు భాగవతంలో సుకుడు వెళ్తూ అంటే అంతటి కాన్ఫిడెన్స్ విశ్వాసం ఈయన వల్ల మనకి ఎటువంటి హాని కలుగదు ఆయన వల్ల మనకి ఇబ్బంది ఏమీ కలగదు అనేటువంటి దృఢమైన విశ్వాసము జనులలో అతి సహజంగా ఎవరి విషయంలో కలుగుతుందో వాడే యథార్థమైన భక్తులు భక్తుని విషయంలో భయపడవలసినటువంటి అవసరమే జనులకు లేదు ఈ శ్లోకం మంచి శ్లోకం ఈ హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన శ్లోకం అంచేతనే దీన్ని ఈ ఈ క్లాసులోనే కాకుండా రేపు క్లాసులో కూడా దీన్నే నేను వివరిస్తా రెండో భాగం ఉన్నది కదా లోకాన్నోద్విజతే చేయ అలాగే భయం అనే మాట కూడా వస్తుంది ఉద్వేగము అంటే భయం అంటే భయమే సో ఈ విషయాలని మనం కొంచెం లోతుగా పరిశీలించే సందర్భం ఇదే ఇది దాటిపోతే మళ్ళీ ఆ సందర్భం రాదు కాబట్టి కొంత సైకలాజికల్గా నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు జ్ఞాని ఉన్నాడనుకోండి మీకు ఎప్పుడైనా స్వార్థ చూస్తే మీకు ఉద్వేగం కలుగుతుంది ఎందుకంటే వాడు మీ సొత్తుని లాగేసుకుంటాడేమోనని మీకు టెన్షన్ ఉంటుంది ఏమన్నా ఇప్పుడు మీరు ఖరీదైన వస్తువు కొంటున్నారనుకోండి టెన్షన్ ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొంటున్నారనుకోండి టెన్షన్ ఉంటుంది ఎందుకని వీడు సరైన డైమండో లేకపోతే ఇక ఇది క్వాలిటీ డైమండ్ కాదేమో నకిలీ డైమండ్ ఏమో వీడు నకిలీ డైమండ్ అని మంచి డైమండ్ అని చెప్పేసి మనకు అమ్మేస్తున్నాడేమో ఈ వీడు ఈ బిజినెస్ వాళ్ళని నమ్మడానికి లేదని మనకు ఉద్వేగం ఉంటుంది అసలు మీకు డైమండ్ ఎవరు కొనుక్కోమన్నాడు డైమండ్ అయితే అనవసరం కదా ఏమంటే డైమండ్కి గాజు ముక్కకి తేడా ఏమీ ఉన్నప్పుడు డైమండ్ని మానేసి గాజుముక్కుంటూ ఈ ఉపాయం ఎలా ఉంటుందా తెలియ సో జ్ఞాని టోటల్గా నిస్వార్థంగా ఉంటాడు మహాత్ముడికి తను పొందదగిన స్వార్థం అనేది ఏది ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ మహాత్ముని ఎందు భోగవాసన సుతరాము ఉండదు భోగవాసన ఉండదు నెంబర్ త్రీ మహాత్ముని ఎందు కర్తృత్వ భోక్తృత్వములు ఉండదు నేను కర్తను అనే కర్తృత్వము నేను భోక్తమనే భోక్తృత్వము ఉండదు ఈ మూడు ఈ మూడు ఎవరి ఎందు లేవో వాని వలన ఎవరికి ఉద్వేగము కలుగదు కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నవాడు దరిదాపుల్లో ఉంటే ఉద్వేగం కలుగుతుంది ఎందుకంటే మనం చేసిన పని కూడా తనే చేశానని చెప్పేసుకుంటాడేమో అని భయం భోగవాసన గలవాడు ఉంటే ఉద్వేగం కలుగుతుంది ఎందుకంటే భోగాలన్నీ వాడే మనకేం మిగల్చడం స్వార్థ పరులు సమీపంలో ఉద్వేగం కలుగుతుంది ఈ మూడు లేని మహాత్ముల విషయంలో జనులకు ఉద్వేగ కారణమే ఉండదు కనుక ఆ విధంగా మన వల్ల ఎవళ్ళకి ఉద్వేగము కలుగరాదు అనే విధంగా ఎవడైతే సరళంగా అత్యంత సరళంగా ఎటువంటి హై ప్రొఫైల్ ఆడంబరము అట్టహాసము లేని విధంగా సింపుల్గా సరళంగా ఎవడైతే ఉంటాడో అది భక్తి యొక్క యథార్థమైన లక్షణం ఇక లోకాన్నోద్విజతేచయ అది ఉద్వేగము అంటే జనులను లోకమును చూసి తాను ఉద్వేగము పడకుండుత రివర్సరీ తర్వాత భయము నుంచి విముక్తి ఈ రెండు టాపిక్స్ కూడా కొంత విస్తారంగా నేను ప్రస్తావిస్తాను ఆ ప్రస్తుతానికి ప్రసంగాన్ని ఇక్కడ చోట ఓం పూర్ణమ పూర్ణమ